శుద్ధి కలిగిన వాడయి నిత్యము ఏకాగ్రత సంఘరహితుడయి తనలో తానే రమిస్తున్నాడు నేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం కదా అంటే జ్ఞానము యోగము రెండింటి ద్వారా కూడా ఇక్కడ ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ మరి కొంతమంది ఏం నిందిస్తున్నారంటే ఎవరైతే ఆత్మశుద్ధి కలిగిన వాడో జ్ఞాన ఫలితం కలిగిన వాడో అదే విధముగా యోగాభ్యాస ఫలితం కలిగిన వాడో జ్ఞాన ఫలితం వల్ల యోగాభ్యాస ఫలితం వస్తుంది అంటున్నారు వాస్తవానికి అభ్యాసం కంట జ్ఞానం ఉత్తమమైంది యోగాభ్యాసము జ్ఞానము రెండూ కూడా పరస్పర పోషకాలైనటువంటి అంశాలు ఏదైనా జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం కథ తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యమేకాకీ రమతే ఇక్కడ స్వచ్ఛేంద్రియ అనే శబ్దం రాయడంలో చాలా ప్రత్యేకమైనటువంటి మాట ఉందమ్మా అదేమిటంటే పతంజలి యోగదర్శనంలో క్రియాయోగం అని చెప్పారమ్మా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అంటారు ఆ తపస్సు దేనికోసం చేయాలి అంటే కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయ తపస్ తపస్సు వల్ల కాయసిద్ధి ఇంద్రియ సిద్ధి అశుద్ధి క్షయం జరిగి తపస్సు వల్ల కాయసిద్ధి ఇంద్రియ సిద్ధి జరుగుతుంది అంటారు కాబట్టి ఈ భావము ఇక్కడ స్వచ్ఛేంద్రియ అనేటువంటి దానిలో చెప్పబడుతోంది అక్కడ యోగాభ్యాస ఫలం కదా అన్నప్పుడు నువ్వు చిత్తవృత్తి నిరోధించి జ్ఞాతృ జ్ఞేయ సంబంధాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు నువ్వు ఏకాకి అయి ఉన్నప్పుడు నిస్సంగత్వంలో ఉన్నప్పుడు నీలో స్వచ్ఛత ఉన్నప్పుడు నువ్వు తృప్తి తృప్తి సంతృప్తమై ఉన్నప్పుడు కాబట్టి చాలా ముఖ్యమైన మరి సంతృప్తమయం ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి స్థితిలో మనకు ప్రతివాడు కూడా ఒక యోగాభ్యాస ఫలం పొందుతున్నాడు అంటాడు తనలో తాను రమిస్తాడు ఆత్మ రామతత్వం అన్నమాటది తనలో తాను రమిస్తాడు అని చెప్పడం జరుగుతూ వస్తుంది అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఇంద్రియముల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మతృప్తి పొందినప్పుడు ఆత్మజ్ఞాన ఫలం యోగాభ్యాస బలం పొందుతున్నాడు అని చెప్పేసి చెప్తారు దీనికి అనేక రకాలైనటువంటి ఇతర సాంప్రదాయ పరమైనటువంటి అంశాలు మనకి దీన్ని సమన్వయం చేసుకుంటూ వస్తారు వాస్తవానికి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జ్ఞానఫలము యోగ ఫలము ఎప్పుడొస్తాయి అంటే తృప్తి పొందినప్పుడు స్వచ్ఛత ఉన్నప్పుడు సంగరహిత స్థితి ఉన్నప్పుడు ఈ మూడు స్థితిలోనూ జ్ఞానాన్ని యోగాభ్యాసాన్ని పొందవచ్చు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కేవలం జ్ఞానమా యోగమా అని కాదు అక్కడ అది జ్ఞాన ఫలం పొందాలన్నా యోగాభ్యాస ఫలం పొందాలన్నా రెండు కూడా అవసరమే అవుతాయి ఎందువల్ల అంటే ఇక్కడ ప్రత్యేకించి చెబుతూ యోగము జ్ఞానము అనేటువంటి రెండింటి గురించి ప్రాముఖ్యత యోగతత్వోపనిషత్తులు అని చెప్తారు యోగము జ్ఞానము రెండూ లేకుండా ఏ విధంగా పూర్తి పొందగలడు అని ప్రశ్న వేస్తాడు రాముడు కాబట్టి యోగము జ్ఞానము రెండు అవసరమే ఎందువల్ల జ్ఞానము చేత సంత వివేచన ఆత్మానాత్మ వివేచన చేసి యోగము చేత అపరిమిత చైతన్యముతో శూన్యముతో సంయోజనం పొందినప్పుడు నీవు తత్వము యొక్క తత్వములో ప్రవేశించడానికి వీలవుతుంది కాబట్టి జ్ఞానము యోగము రెండూ లేకుండా ఎలాగా అని ఒక ప్రశ్న అక్కడ వేసుకుంటారు యజుర్వేదంలో చెప్పేట యోగతత్వోపనిషత్తులో అది వేసుకుంటారు అంటే జ్ఞానము యోగము రెండు కూడా పరస్పర పోషకముదే సో జ్ఞానము ద్వారా విచారణ యోగము ద్వారా సమన్వయము కాబట్టి సమన్వయానికి మించిన సూత్రం లేదు ఆ సమన్వయం అనే సూత్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు అదే సత్యం వైపు తీసుకెడుతుంది అదే లక్ష్యం వైపు తీసుకెడుతుంది కాబట్టి ఇక్కడ అది ఎప్పుడు జరిగిందా సమన్వయము సంతృప్తి పొందినప్పుడు స్వచ్ఛేంద్రియుడైనప్పుడు ఏకాకిగా ఉన్నప్పుడు కాబట్టి ఆ నిత్యత్వమునందు అతను ఎప్పుడు కూడా రమిస్తూనే ఉంటాడు నదాచిత్ జగత్యస్ తిద్యత ఏకేన తేనే పూర్ణం బ్రహ్మాండ మండలం తత్వజ్ఞాచిత్ జగత్తులో తత్వజ్ఞో తత్వజ్ఞులు ఎప్పుడు కూడా నిద్యప్పుడు కూడా పొందదు ఎందుకంటే ఏకేన తేనే పూర్ణం బ్రహ్మాండ మండలం ఇక్కడ ఒక్కడే అక్కడైనటువంటి బ్రహ్మాండములో బ్రహ్మాండ మండలము అయి ఉన్నవాడు ఇదే మాట అమ్మ మాటలో చెప్పాలంటే నేను బ్రహ్మాండాన్ని బ్రహ్మాండంలో వారు అంట అదే మాట యథావిధంగా మనకి వాడుకోవచ్చు ఇక్కడ పూర్ణమైనటువంటి ఆ ఆ సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు మొత్తం అన్ని కూడా అందులోనే భాగాలు అవుతాయి అది అవ్యయము అవచ్ఛిన్నము వదింటుంది అవచ్ఛిన్నము కాదు కాబట్టి సమగ్రమైనది అవ్యయము కాదు కాబట్టి సంపూర్ణమైనది కాబట్టి ఈ రెండు దోషాలు లేనటువంటి స్థితిలో అది అచల పరిపూర్ణ స్థితిగా ఉంటుంది కాబట్టి నా కదాచిత్ జగత్యస్మిన్మజ్ఞ అంత సిద్ధతికేన తేనే పూర్ణం బ్రహ్మాండ అతనికి ఏకేన తేనె ఇదం ఆ ఒకటి ద్వారానే అర్థం చేసుకుంటాడు ఎందువల్ల అంటే అతను పూర్తిగా నిండి ఉన్నాడు అంటే అక్కడ దృశ్యము ద్రష్ట దుర్క్కు మూడు ఒకటే ఉన్నాయి ఆ త్రిపుడి నశించిపోతుంది ఆ త్రిపుడు ఎప్పుడుగా నశించిందో దాని యొక్క స్వస్వరూప జ్ఞానం అతనికి కలుగుతుంది కాబట్టి ఆ స్వస్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అసలు దేనికోసం బాధపడవలసిన పని లేదు ఖేదం లేదు కాబట్టి ఆ ఛేదముడైనటువంటి ఒక ఆనక స్థితిని సమన్వయం చేసుకోవడం అనేటువంటి జరుపుతూ వస్తుంది ప్రజాత్ విషయాత్ స్వరామం హర్షయంచమీ చల్లక్తం ఇవేభం నింబ పల్లవా అందుకు చిగుళ్ళు రెండు సల్లకీ పల్లవ ప్రీతం అందుకు చిగుళ్ళు ప్రీతి ఏనుగునివుళ్ళు ఏ రక సంతోషపెట్టలేవో ప్రజాతి విషయా స్వామం ప్రజాతి విషయా విషయాపి స్వారామం హర్షయంత్యమి అయిన వాణ్ణి కూడా స్వాత్మారామతత్వం కలిగిన వాణ్ణి జాతి విషయాసి విషయాపి ఈ పుట్టినటువంటి విషయాలేవి కూడా ఈ జన్మ కలిగిన విషయాలు ఏవి కూడా ఆనందాన్ని కలిగించలేవు అనడంలో ఎవరైతే యమమును కలిగిన వాడో యమము అంటే ఏమిటి యమమును కలిగిన వాడు యమి యమనియమ తపస్వాధ్యాయ యమనియమముల దగ్గరికి ప్రారంభం చేసి మనకి అష్టాంగ ప్రారంభమవుతుంది యమములో అహింసవుతుంది సత్యము ఆస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రాహము ఈ ఐదింటిని యమములు అంటారు ఎవరైతే ఈ ఐదింటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో అతడు స్వ ఆరామం తననే ఆరామముగా చేసుకుంటాడు అదే ఆత్మారామతత్వము ఈ ఆత్మారామతత్వం అనబడేటువంటి తన ఎందుకు తానే రమించుట కాబట్టి ఆత్మారామతత్వం యొక్క స్వరూపం అర్థమైనప్పుడు జాతి విషయాస్తి హర్షయంతి ఈ విషయాలేవి కూడా అతను హర్షాన్ని కలిగించలేవు పల్లవి పల్లకి ీతల్లవా అంటే అందుకు చిగుళ్ళ ఎందు ఆసక్తి కలిగినటువంటి ఏడుగుని ఏ రకంగా అయితే ఆసక్తి కలిగించలేవో ఆకర్షించలేవో ఈ స్వారామనందు తన ఎందు తాను రమించుట ఎందు తానే అయ్యను వడ్డ స్థితిని కలిగిన వాని ఎందు పుట్టినటువంటి విషయాలు నిరాకాంక్ష ఎవరైతే అనుభవింపదిగినా భోగింపదిగిన విషయంలో అధివాసిద ఉంటాడో తర్వాత అభుక్తమైన పదార్థముల విషయమై ఆచారహితుడై ఉంటాడో అటువంటి వాడు ఈ ప్రపంచమైన దుర్లభుడు అని చెప్పడం ఒకటి ఇంకొక అర్థం ఏమిటంటే భవ భవము దుర్లభమైంది అతనికి తాదృశ్యం అటువంటి వాటికి అభుక్తే నిరాకాంక్షి ఎవరైతే భోజించాడో ఆకాంక్ష కలిగిన వాడు కాదో భోగేషు భుక్తూ భవత్యధివాసిత భోగములందు భుక్తి ఎందు కూడా అధివాసిదిగా ఉంటా అధివాసిగా ఉంటాడో పై ఉంటాడో అంటే వాటిని దాటి ఉంటాడో ఇది భోగము ఇది భోజ్యము అనేటువంటి భావం ఎప్పుడైతే ఉండదో ఇది కాంక్ష ఇది భోజ్యం అనే భావం ఎప్పుడైతే ఉంటాదో అటువంటి స్థితిలో ఉండేవాడు భావము దుర్లభమవుతుంది వాడికి అని అర్థం కూడా చెప్పడం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే చెప్పడంలో ఈ భోగమనందు భుక్తియందు అదే విధముగా నిరాకాంక్ష నువ్వు ఉండాలి అటువంటి వాళ్ళు చాలా మంది దుర్లభులవుతారు అని కూడా చెప్తున్నారు దృశ్యతే భోగ మోక్ష నిరాకాంక్షి విరలో హి మహాశయ మనకు ఈ సంసారంలో ఇద్దరు కనిపిస్తున్నారు బుభుక్షువు ముముక్షువు భోగం పొందాకునేవాడు బుభుక్షువు మోక్షం పొందాకునేవాడు మురుక్షువు భోగ మోక్ష నిరాకాంక్షి ఎవరికైతే భోగము మోక్షము అనేవి రెండూ కోరుకోడు అటువంటి మహాశయుడు విరలోహి అరుదుగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రశ్న ఇది చాలా విచిత్రమైన ప్రశ్న ఈ ప్రశ్నకి సంబంధించి మామూలుగా మనుషానాం సహసేసు కచ్చిత్ సిద్ధయ్య అని చెప్పేసి చెప్తారు వేలకొంది మనుషుల్లో అంతమంది ఉన్నారని చెప్పేసి అని వాస్తవానికి ఈ భావాలన్నీ కూడా దాటిపోయిన స్థితిలో ఒక మూలమును చేరేటువంటి స్థితిలో ఆ మూలము యొక్క తత్వాన్ని అవగాహన చేసుకునే స్థితిలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది మనకి మధ్య ఏదో సత్యంగా జరుగుతున్నప్పుడు రాముడు కృష్ణుడు మొదలైన వాళ్ళందరూ కూడా పొందని స్థితి పొందిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో అన్న లేదా కృష్ణుడు దత్తాత్రేయుడు మాత్రమే పొందారు మిగతా వాడు పొందలేదు అన్నారు అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ రకమైనటువంటి స్థితిని దాటిపోయినటువంటి వాళ్ళు మనకి తెలిసి ఈ కాలంలో అమ్మక్కరే ఉన్నారు ఆ స్థితి పొందినటువంటి ఆవిడ మిగిలిన ఎవరు కూడా ఆ స్థితి వరకు వెళ్ళలేదు ఎందుకంటే అమ్మ జీవితంలో ఆ సత్యాన్ని సక్రమంగా వివరించారు ఆవిడ ఆవిడ దాన్ని ఉపదేశించారు మనకి అది ఎలా చూడవచ్చు అని చెప్పేసి అని యువతల వైపు చూస్తూ నాణ్యము యొక్క అవతల వైపు కూడా అర్థం చేసుకుంటూ కనబడని బ్రహ్మ పదార్థంతో సమన్వయం చేసుకున్నారు అమ్మ కాబట్టి దృశ్య దృశ్యము శక్తి ఈ రెండింటినీ గడిపే బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో ఈ మూడు యొక్క సమన్వయంలోనూ ఆమె సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందారు మామూలుగా జీవిత విషయంలో మరణ విషయంలో ధర్మార్థ కామమోక్షంలో ఎవరికి ఉదారమైనటువంటి చిత్తం ఉంటుందో అతడికి స్వీకరించవలసింది ఇది వదిలేయవలసిందనే భావం కూడా ఉండదు ధర్మార్థ కామమోక్షు జీవితే మరణేయథాత్ ఉదారచిత్తానహి కాబట్టి జీవించినా సమానమే మరణించినా సమానమే చతుర్బింద పురుషార్థాల్లో ఏ పురుషార్థమైనా సమానమే అతడికి హేయమూ లేదు ఉపాధేయమూ లేదు ఈ భావం ఏమి ఏమి సూచిస్తోంది అధ్యాయంలో ప్రధానంగా తత్వజ్ఞుడు అయిన వాడి యొక్క స్వరూపము అసలు ఈ పదంలోనే ఒక విశిష్టత ఉంది తత్వజ్ఞుడు అనే దానిలో ఎవరైతే ఇరవై ఆరు తెలుసుకుంటారో ఇరవై ఐదు తెలుసుకుంటాడో అసలు జన్మ ఉండదు సాంఖ్య దర్శనం ప్రతిపాదిస్తోంది తత్వముల యొక్క స్వస్వరూపాన్ని జన్మ ఉండదు అని అదే భావాని గుణత్రయ విభాగ యుగంలో కూడా గుణముల యొక్క పరమును ఎవరైతే తెలుసుకుంటాడో తే విదుర్యాంతి క్రియపరం అంటాడు అతను మళ్ళీ తిరిగి రాడు అనేటువంటి మాట చెప్తాడు కాబట్టి ఇవన్నీ కూడా పరోక్షంగా సాంఖ్య దర్శనంతో సంబంధం కలిగి ఉన్నాయి ఈ సాంఖ్య దర్శనంతో సంబంధం కలిగి ఉండడం వల్లనే అమ్మ మొత్తం కూడా ఈ కృష్ణు మొత్తం కృష్ణుడికి ఆపాదిస్తూ కృష్ణుడు అంటారు అంటూ సాంఖ్యం ద్వారానే తను కూడా సృష్టించుకుంటున్నాడు అని చెప్పి కృష్ణుడి యొక్క రెండు పాదాలే ద్వంద్వము అని చెప్పేసి కూడా రుజువు చేస్తారు ఆమె ఒక పాదం ముందు ఒక పాదం వెనక ఉంటుంది అని వ్యత్యస్త పాదం అంటాం దాన్ని ఆ వ్యత్యస్థ పాదమే ద్వంద్వము అని చెప్పడం అది అమ్మ ఆ వివరణ కూడా ఇచ్చారు ద్వంద్వం ఎందుకు ఏర్పడుతోంది అనేటువంటి వివరణ కూడా ఇచ్చారు కావున అంటే ఇక్కడ చెప్పడం ఎందుకంటే ఈ శ్లోకాల్లో తత్వజ్ఞ స్వరూపము విశికము ఈ ఇరవై శ్లోకాల్లో తత్వజ్ఞుల యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు చెప్పేటప్పుడు ఎవరికైతే స్వచ్ఛమైన ఇంద్రియాలు కలిగిన వాడో తృప్తుడై ఉన్నాడో ఏకాకీ అయి ఉండి తనలో తాను రమిస్తున్నాడో అతడు మాత్రమే జ్ఞానఫలాన్ని యోగ ఫలాన్ని పొందగలడు అదే విధముగా ఎవరైతే ప్రత్యేకించి ఈ సత్వజ్ఞుడై ఉంటాడో అతడు ఎప్పుడు కూడా ఖేదాన్ని పొందడు ఎందుకంటే ఈ బ్రహ్మాండ మండలం కూడా పూర్ణంగా తనకంటా అభిన్నంగా భావించాడు తానే మొత్తం అయినట్టుగా భావిస్తాడు అదేవిధంగా ఎవరైతే తనలో తాను ఆనందం పొందడానికి అర్థం చేసుకుంటాడో అతను ఈ విషయాలు ఏమాత్రం కూడా ఆనంద పెట్టలేవు ఎవరైతే భోగములోనూ భక్తిలోనూ కూడా అధివాసీ అయింటాడో నిరాకాంక్షి అభుక్తి అనేటువంటి వాడు ఉంటాడో అటువంటి వాడు సామాన్యంగా ఈ ప్రపంచంలో ఉండడు ఈ ప్రపంచంలో ఒక ముభుక్షను చూడవచ్చు భోగాన్ని భోగం పట్టి చెగలిగిన వాడిని చూడవచ్చు మోక్షం పట్టి చెగలిగిన వాడిని చూడవచ్చు కానీ భోగము మోక్షము రెండూ అనుకునేటువంటి మహాశైరుడు మాత్రం మనకు దొరకడం చాలా కష్టమవుతుంది అదేవిధంగా ఎవరైతే మూలమైనటువంటి దాన్ని తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్న వ్యక్తికి ధర్మార్థకా మోక్షాల్లో కానీ జీవితంలో కానీ మరణంలో కానీ అతడికి హేయంలో కాని ఉపాధేయంలో కానీ ఏ రకమైన వైవిధ్యం ఉండదు అంటే అతడు పోగొట్టుకునేది లేదు పొందింది లేదు కోరుకునేది లేదు కరిగి ఉన్నది లేదు నేనైంది లేదు నువ్వైందీ లేదు ఆ రకమైనటువంటి స్థితిలో అనవచ్ఛిన్నమైనటువంటి స్థితిలో అఖండమైనటువంటి స్థితిలో పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆ తత్వజ్ఞత ప్రతిభాసిస్తుంది పాంచే ద్వేషస్ తస్మాత్ అన్య ఆస్ యథా సుఖం ఎవరైతే ప్రపంచ రయంలో కాని ఇచ్చగాని ఆ స్థితి అందు కాని ద్వేషము గాని ఎవరికి ఉండడదో ఆ జీవిక ద్వారా యథాప్రాప్తమైనటువంటి పద్ధతిలో ఉంటున్నాడు స్థిత విశ్వం యొక్క లయమైనా దాని యొక్క స్థితి ఎంతైనా అటు కోరిక లేదు అటు ద్వేషము లేదు యథా జీవికయా తస్మాత్ ఏ రకంగా జీవిస్తున్నాడో ఆ రకంగా జీవించేవాడు అన్య ఆస్తి అతడు అన్నీ కూడా యథాసుఖం ఆ సుఖాన్ని వాడు పొందుతూనే ఉన్నాడు పొందు దాన్ని పొందుతూనే ఉన్నాడు కాబట్టి ఏ సుఖమైనటువంటి స్థితిని పొందాలో ఆ సుఖమైన స్థితి పొందిన వాడికి ఈ ప్రపంచం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉండాలని కోరుకోడు లేకపోవడని ద్వేషించడు కాబట్టి ఈ ప్రపంచమే తానైనప్పుడు తాను తానుగా ఉన్నప్పుడు దేని పట్ల ద్వేషించాలి దేని పట్ల భావాన్ని పెంచుకోవాలి అనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ రకమైన స్థితిలో వాంఛాన విశ్వల విశ్వ విశ్వవిలయస్త స్థితీయా తస్మాత్ అన్య ఆస్తి సుఖం ఇతర దాని నుంచి అతను సుఖం పొంది అదేది ఉండదు జీవిత ద్వారా మాత్రం అతని సుఖాన్ని పొందుతున్నాడు కృతార్థో అనైన జ్ఞానం గణితీకృతీ శృణ్వన్ నాస్తిఖం అనైనధీకృతి ఎవరైతే పూర్తిగా గళితమైనటువంటి ధీకృతి అంటే జారిపోయినటువంటి బుద్ధి కలిగిన వాడే ఉన్నాడో అతడు ఈ ప్రపంచంలో ఇంకా చేయగలిగిందంటూ ఏమీ లేదని చెప్పేసి తెలుసుకుంటాడో అతనికి చూసినా విన్నా తాకినానించినా తిన్నా అలాగే సుఖంగా ఉంటున్నాడు కాబట్టి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి జరుగుతు కృతార్థ్ అతను ఏ అర్థమో పొందాల్సిన అర్థమేం లేదు కాబట్టి పురుషార్థరహిత స్థితి ఈ పురుషార్థరహిత స్థితిలో అతను గణితీ కృతీహి బుద్ధి ద్వారా ఈరోజు చేయాలని చెప్పేసి కూడా లేదు అతడు పశ్యన్ చుణ్వాన్ సృశన్ జిఘ్రన్ అశ్న పశ్యన్ అంటే చూడడం చుణ్వన్ అంటే వినడం సృషన్ అంటే తాకడం జిఘ్రన్ అంటే రుచి చూడడం వాసన వాసన చూడడం అశ్నంటే భోజనం తినడం అంటే ఈ పంచేంద్రియాలు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞాన నుంచి దారిపోయినటువంటి వాడు ఈ పంచేంద్రియ జ్ఞానం కీలకమైన ప్రాముఖ్యత ఇవ్వడో సుఖంగానే ఉంటాడు తాను మరి దేనికి జ్ఞానం అంటే ఆ యొక్క స్వరూపం ఏమిటి అనే దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం బాగా నిదానంగా మీరు సమన్వయం చేసుకోండి ఒక్కొక్కటి శోకం శ్లోక సమన్వయం చేసుకుంటుంటే ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏమిటని చెప్పేసి అంటే ఎవరైతే పంచవింశతి తత్వజ్ఞ ఇరవై తత్వాల గురించి తెలుసుకొని ఉంటాడో అమ్మ చెప్తారు తత్వమే జీవము తత్వమే మూలము అని కూడా చెప్తారు రెండు చోట్ల కాబట్టి ఆ తత్వజ్ఞుడైన వాడు ఈ జీవమునకు జీవికకు మూలము అని తెలిసినవాడు ఎవరైతే తృప్తి అంటే తెరిచినవాడు ఎవరైతే కోరికలు లేని స్థితిని కలిగినవాడు హర్షము అంటే కోరికలు లేని స్థితి కలిగినవాడు అతడైనటువంటి వ్యక్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నాడమ్మా ఆ భావాలను మీరు కొంచెం నిదానంగా గమనించినట్లయితే మీకు ఎక్కడికక్కడ సర్దుబాటు అవుతుందమ్మా ఎందువలంటే ఈ శాస్త్రం అనేది ఫస్ట్ వినాలి రెండు మరణం చేసుకోవాలి మూడు తన మనకి సమన్వయం చేసుకోవాలి డైరెక్ట్ గా సమన్వయానికి వెళ్ళవద్దు ఎందుకంటే ఈ సమన్వయానికి వెళ్లేటప్పుడు సమస్యలు వస్తాయి అందువల్ల ముందు కేవలం కూడా ప్రచీలన అన్వేషించి విమర్శించి వివరించి అమ్మ చెప్పారు మూడు స్థితులు అవునా కదా కాబట్టి అన్వేషించి విమర్శించి వివరించి అంటారు కాబట్టి మూడు స్థితిలు తప్పనిసరిగా మనకు మన ఇక్కడ కూడా మనం గమనించాలి ఆ స్థితిలో గమనించినప్పుడే మన యొక్క దేహము యొక్క ఐహికతను జ్ఞానము యొక్క అప్రాముఖ్యతను గుర్తించడం మాత్రమే కాకుండా జ్ఞానమునకు అతీతమైన ఆత్మ పరమాత్మ భావంకు అతీతమైన కేవల తత్వమే అయినా ఆ మూలం ఉందో దాని వైపు మనం అడగడానికి అవకాశం ఉంది అటువైందండి అది కరెక్ట్ మీరు చెప్పినట్టు దాని గురించి సమన్వయం చేసుకోవడానికి టైం తీసుకొని పెట్టాల్సి